మీ అందరికి ప్రభు అయిన ఐశో క్రిస్తు నామంలో శుభాభివందనాలు అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చింది దాన్ని బట్టి స్వరాజ్ బ్రదర్ ప్రైజ్ లాట్ మీరు ప్రేయర్ చేయండి ప్రైజ్ లాట్ సిస్టర్ అందరికి ప్రైజ్ లాట్ మనం ప్రాధాన్య ప్రవర్తన మార్చుకుంది రాజేశ్వర మేము మొదలు నిరంతరం కూడా ప్రతి ఒక్కటి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ దేవే అంటే మీరు పాట పాడండి ఓకే సిస్టర్ అందరికీ ప్రైజ్ లాట్ ప్రాన్ని కృపా ీనాడని ప్రేమా ఎడబాయని కృపా బీడనాని ప్రేమా నెందో బలపరచను నెంతగానో స్థిర పరచను నెందన బల चेनु ननंत गानो स्थिर परचेनु नन्नो बल परचेनु नन्नो वेमडिनचेनु ननंत गानो स्थिर परचेनु नन्नो बल परचेनु नन्नो वेमडिनचेनु ननंत गानो स्थिर परचेनु एडा बायनिनी ృపా విడనాడని ప్రేమా కన్నీల నండి నన్ను దాటించినా బాను లో నండి నన్ను విడిపించిన ప్రభువా కన్నిటిలోయ nannu daatinchina deva nannu balaparachenu nannu vemmadinchesu nanentagaana sthiraparachenu nannu balaparachenu nannu vemmadinchesu nanentagaana sthiraparachenu edabayenini కృపా విడనాడనిని ప్రేమ నేనున్నతమైన స్థితిలో ఉండాలని ఆశించివా ఏ అర్హత నాకు లేకున్నా నా కృప నీకు చాలునంటివే నేనున్నతమైన స్థితిలో ఉండాలీ ఆశించే అర్హత నా కులేకున్న నా కృపనీకు చాలు నంటే నన్ను బలపరచేను నన్ను వెంబడించెను నెంతగానో స్థిరపరచేను నన్ను బలపరచేను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచను ఏడబని కృపా ఈడనాడని ప్రేమా నేనే దొరుకనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్న విదేవ నీ శక్తిని నే నా దేవ నేనే దొర్కొనలేని పరిస్థితులు నా ఎదుట ఉన్న దేవ నీ శక్తిని నేను కోరదను నన్ను విడిపించు నా దేవ నన్ను బలపరచేను నన్ను వెంబడించెను నన్నెంతగా బలపరచేను నన్ను వెంబడించెను నన్నెంతగానో స్థిరపరచేను ఏడబని కృపాడని ప్రేమా ప్రైజ్లాడ్ అందరికీ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ అందరికీ థ్యాంక్ యూ అండి ప్రైజ్లాడ్ మన మధ్యలో నతానియల్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు ప్రైజ్లాడ్ బ్రదర్ ైజ సిస్టర్ అందరికీ వందనాలు దేవి నామానికి మహిమ గాక సరే సిస్టర్ దేవిని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఆయన నామానికే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రభువ నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువ నాయన సాయంకాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన ఈ యొక్క అంత్యదినములలో మేము నడవవలసిన మార్గాలు ప్రభు మాకు కావలసిన జ్ఞానమును మీరు దయచేయగలకు సమర్థుడాన్ని నమ్ముతున్నాం ప్రభు అయమములను స్థిరపరచండి మీ వాక్యములు బలపరచండి తండ్రి మా హృదయాలను మేము సరి మా జీవితాలను ప్రభు నడవడిని మీ యొక్క తండ్రి ప్రతి అధికారమునకు మీ యొక్క అధికారంలోకు మేము ఒప్పుకొని నేను స్థూతించలాగిన సహాయం అనుగ్రహించమని మీ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి రామేణ్ అందరికీ వందనాలు దేవి నామంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి కొన్ని మాటలు చూసుకుందాం మనుషులు మరి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క మనుషుడు మరి ఆయనను స్థుతించులాగన ఆయన తయారు చేసుకున్న మరి దేవుడు మనిషిని ఏ రీతిగా తయారు చేశాడంటే మంచి యథార్థ పరులుగా యథార్థవంతునిగానే తయారు చేశాడు మనుషుని గాని మనుషుడు మరి ఆయనకు లోబడటం లేదు ప్రతి ఒక్కటి మరి లోబడుటకు మనిషికి లోబడుటకు ఆయన అధికారము అనుగ్రహించిండు ప్రతి ఒక్క జంతువు సింహమే గాని మనుషులను మరి వేటాడి చంపే ఎలాంటి క్రూర మనిషికి లోపరిచాడు ఆకాశ పక్షులను అనేకమైన వాటిని దేవుడు మనిషికి లోపరిచాడు కానీ దేవుడు మనిషి మరి ప్రతి ఒక్కదానికి మరి ఆయన ఆజ్ఞకు లోబడేదానిగా మరి తయారు చేశాడు మనుషుడు మాత్రము మరి సృష్టికర్తకు లోబడటం లేదు ఎందుకంటే తన స్వకీయమైన దురాశల చేత ఇడవబడుతున్నాడు కానీ మనము మనను మనం పరీక్షించుకోవడానికి మరి ప్రతి ఒక్క విధానంలో ప్రతి ఒక్క సంఘాలలో జరిగే విధానాలు మనుషుల్లో ఉన్న వ్యతిరేకతలను దేవుడు ఎత్తి చూపుతూ ఉన్నాడు ఎందుకంటే మనుషులలో ప్రతి వారిలో ప్రతి కుటుంబంలో వ్యతిరేకమే ప్రతి మనిషిలో వ్యతిరేకమే దేవునికి అందుకనే మరి ఆ వ్యతిరేకతతో మనిషి దేవుడి నుంచి దూరం కావడానికి కారణాలు చాలా ఉన్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు మరి యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతూ నాలుగో అధ్యాయము మొదటి వచనములో ఈ విధంగా మాట్లాడుతున్నాడు దిలీప్ కుమార్ ఓకే నేను చదువుతాను యాకోబు పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అని ఈ యుద్ధములు పోరాటాలు ఈ లోక సంబంధమైన యుద్ధములు ఈ పోరాటాలు దేని వలన కలుగుతున్నాయని మరి దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనను ప్రశ్నిస్తూ ఉన్నాడు యుద్ధములు ఈ యొక్క పోరాటాలు మనలోకి రావడానికి కారణం ఏంది అంటే అది మన యొక్క దురాశ ఎందుకంటే అప్పుడు మన్నాను సమకూర్చుకోండి అది ఏ దినానికి ఆ అంటే ఎక్కువ కూర్చుకున్న వారికి కూడా అది సమానముగా ఏర్పరచబడినట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం కానీ ఇప్పుడు ఉన్న మనుషులకి ఎంత సమకూర్చుకున్నా జీవితాలకు తృప్తి లేని విధానాలుగా ఉన్నాయి కాబట్టి మరి దాని విషయంలో మనుషులు తిమోతిలో ఒక మాట అంటాడు మనుషులు స్వార్థ ప్రియులు ఎంత తిన్నా అది వారికి తృప్తి ఉండదు అని మరి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే మరి అందుకనే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అని ప్రశ్నిస్తున్నాడు అప్పుడు మనము అవును మనలో నుంచి ఈ యొక్క యుద్ధములు పోరాటములు దేని నుండి మనలో నుంచి వస్తున్నాయి అని మనము ఎందుకు గ్రహించుకోకూడదని దేవుడు ఇక్కడ అందుకనే మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే మన అవయములలో పోరాడే భోగెచ్చలు చాలా ఉన్నాయంట అది మనము గ్రహించగలమా దేవుని విషయంలో మనము ఆయనకు భయపడే వారిగా ఉంటే దేవుని విషయంలో మనకు భయం ఉంటే మనము ఈ యొక్క ఈ భోగిచ్చల నిమిత్తము మనము పోరాడము అని మనము గ్రహించుకోవాలి అందుకనే ఈ పోరాటాలు ఈ యుద్ధాలు దేని నుంచి వస్తున్నాయంటే మరి మనము మీ అవయవములలో పోరాడు మీ భోగిచ్చల నుండి ఎందుకంటే మనుషుడు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనిషి సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారు ప్రతి ఒక్కరూ సుఖము సుఖము సుఖము అది అసుకమే సుఖమే మనిషిని ఇంత బద్ధకంలోనికి నడిపించి ఆ ఈ యొక్క భోగేచ్చల వరకు నడిపిస్తూ దేవునికి దూరపరుస్తుందని అది ఎందుకు గ్రహించుకోకూడదు అందుకని మీ అవయవములో పోరాడు మీ భోగేచ్చల నుండి జీవితము మరి విచ్చల విడిగా మరి కావలసిన ఆలోచనలు ఆలోచనకు అనుకూలంగా కాకపోతే దాన్ని ఇంకా విపరీతమైన పరిణామాలు అనుభవించేటట్టుగా మరి అంత దూరానికి మనిషిని లాగి వేస్తుంది కాబట్టి అందుకనే అంటారు మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కలుగుతున్నాయి ఏంటి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి అంటే ఇక్కడ క్లారిటీగా మనకి అందుకనే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మరి దేని నుండి వస్తాయి మనసు లేదు ప్రేమించే మనసు లేదు ఒకరికి పెట్టే మనసు లేదు ఎప్పుడు చూసినా ఇతరులను ఆ తక్కువగా అంచనా వేసి మేమే బుద్ధిమంతులం మాగంత తెలివిగలవంతులు ఎవరూ లేరు అన్న ప్రతి ఒక్క మైండ్ ప్రతి ఒక్క మనిషి ఇగో ఇదే తాటలో బతుకుతున్నారు అందుకంటే మనుషులను మనము గ్రహించవచ్చు ఎందుకంటే ప్రతి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు దేవిని చూపించట్లేదు వాళ్ళను చూపించుకుంటున్నారు కాబట్టి అందుకనే ఇది నీ సొంత ఇది సొంత విష్టానుసారమైన జీవితాన్ని భోగేచ్చలతో పోల్చాడన్నట్టు అందుకనే అది ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ మరి మేమే అనే విధానాన్ని అక్కడ కనపరుస్తున్నారు కానీ క్రీస్తు ప్రేమను ఎవరన్నా కనపరుస్తున్నారా అది మాటల మందమే అని ఇక్కడ రుజువు చేస్తూ ఈ భోగేచ్చల నుండి ఏ కదా ఈ భోగేచ్చలంటే మనుషుల ముంగట నటించి దేవుడు మరి మనుషుల ముందు నటించే మాత్రమే కనిపిస్తున్నారు పక్కకు జరిగితే వాళ్ళ జీవితాలు మరి ప్రభు చూస్తాడు మన జీవితాలు కూడా ప్రభు చూస్తాడు కాబట్టి దేవిని భయం లేకపోతే మనుషులు ప్రేమ అనేది చచ్చిపోయి ఉంటుంది ఎందుకంటే దేవిని భయం ఉంటే నీవు దేవిని భయముతో నీ సహోదరుని ప్రేమించగలవు కానీ దేవిని భయమే నీలో లేకపోతే మరియు సహోదరులను పక్కవరని కూడా ప్రేమించలేవు అందుకని భోగెచ్చల వలనే అంటున్నాడు అదే అది సుఖానుభవానికి కారణము అందుకనే ఇక్కడ అదే అంటున్నాడు రెండు వచనంలో మీరు ఆశించిస్తున్నారు కానీ మీకు దొరుకుట మీరు ఏం ఆశిస్తున్నారు ప్రలోకరాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు ఎందుకంటే మరి ఆ గ్రంథంలో వారిని రాజకుమారులను తీసుకుపోయి బబులుని దేశంలో వాళ్ళని నపుంసకులుగా చేశారు వాళ్ళు అంత త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి కూడా అక్కడ వాళ్ళు సాక్షులుగా ఇలా పడ్డారు దేవుని గురించి ఎందుకంటే మా ప్రతి మొక్కు అంటే వాళ్ళు మొక్కలేదు తెగించి అగ్నిగుండంలో వేస్తా కూడా నెబ్కతనేజర్ ఈ అగ్నిలో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఛాలెంజ్ చేసి రాజు పేరు పెట్టి మరి పిలిచిన ఆ యొక్క భక్తులున్నారు కానీ మనము మనుషుల ముందు మనము దేవిని ప్రకటించడానికి కూడా మనం సిగ్గుపడే ఈ రోజుల్లో ఉన్నాం ఎందుకంటే మరి అది మన సొంత ఆలోచనలు మన సొంత తెలివితోటి బతుకుతున్నాం కానీ మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికి ఆయన ప్రేమను ప్రకటించే వారిగా ఎంతోమంది ఉంటున్నాము మనము గ్రహించుకోవాల అందుకనే ఇక్కడేమంటున్నారు మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేదురు ఒక మనిషిని మాట్లాడితే నరహత్య చేసినట్టే అంటాడు అందుకనే మత్సర మత్సర పడుదురు ఇది ఉన్నాయి మనుషుల్లో ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క డినామేషన్ ప్రతి ఒక్కరిలో ఇది ఈ యొక్క ఆత్మ పనిచేస్తుంది స్పిరిట్ ఎందుకంటే ఈ ఈ స్పిరిట్ చాలా వరకు మనుషులను విభేదాలు కలగజేస్తుంది అన్నట్టు అందుకని నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ ఎంత మీరు ఎందుకంటే చాలా వరకు ప్రయాస పడతారు కానీ ఏమి సంపాదించుకోనలేరు అంటుంది అక్కడ వాక్యం పోట్లాడుదురు యుద్ధములు చేయుదురు కానీ దేవిని అడగనందున ఎందుకంటే మీరు దేవిని నడవడంలో లేరు కాబట్టి అది నీకు దొరకదు అని ఇది నీ సొంత ఆలోచన దేవుడు మరి ఎరుగుతాడు కాబట్టి అది నీకు దొరకదు మనకు దొరకదు ఆ విధంగా ఉంటే అందుకనే యుద్ధము యుద్ధములు యుద్ధము చేయుదురు కానీ దేవిని అడగనందున మీకు మీకేది దొరకదు మీరు అడిగినను దేని విషయంలో అడుగుతామంట అయా ఒక ఆత్మ రక్షణ పొందాల ప్రభు అతడు బాగలేడు అతడు రక్షణ పొందాల నీ రాజ్యానికి వారసుడుగా కావాలని కాదు మీరు అడిగినను దేని గురించి అడుగుతాను మీ భోగేచ్చల నిమిత్తమే అంటున్నాడు మీ భోగేచ్చల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు అంటున్నాడు మరి ప్రతి ఒక్క మనిషి స్వార్థముతో నిండి ఉన్నారు ఒకరు కూడా యథార్థ పరుడు లేడని మరి ప్రసంగి గ్రంథంలో కూడా దేవుడంట యథార్థవంతులుగా పుట్టించిన కానీ సొంత అనేకమైన తంత్రాలు సొంత తెలివి ఉపయోగించి భ్రష్డైపోయినట్ట మనుషుడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అందుకనే మరి మనం గ్రహించుకోవాలా మీరు అడిగిన మీ భోగేశ్యముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అది కూడా దేవిని పతిమాలుకున్నాయా నాకు ఇది లేదు నాకు దయచి నీకు స్తోత్రం అని చెప్పేది కాకుండా ఇదంట దురుద్దేశంతో అడుగుతారంట ఇంకా అడిగేదే ఆ మనము భోగేచ్చల గురించి మళ్ళా అందులో దురుద్దేశంతో అడిగితే ఎత్తిస్తాడైనా అడుగుతురు గనుక మీకేమీయో దొరకటలేదు అంటుండండి ఇక్కడ మరి ఇన్ని విధాలుగా మన ఆలోచనలు పరి పోతున్నాయి మరి చివరి వరకు మనము దేవిని దేవినిలో కరెక్ట్ ఉంటావా లేదా అన్న అభిప్రాయాలు కూడా మనకు మనం పరీక్షించుకుంటే అది బయటపడతాయి అందుకని ఇక్కడ అంటున్నాడు నాలుగో వచనములు ఏవ్యభిచారంలారా వ్యభిచారణులారా ఈ లోక స్నేహము దేవితో వైర మరి ఈ లోక స్నేహము అంటే ఇవి మరి ముందుగా అదే చెప్పాడు ఆ చిరీరేచ నేత్రాశ చిరీరాశ నేత్రాశ జీవపు డంంబములు ఇవన్నీ లోక స్నేహమే అంటున్నాడు ఈ లోక స్నేహము దేవితో వైరమని మీరు ఎదగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రుభగును అటుడు మనము దేవునికి శత్రువులుగా ఉండొద్దని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడిగి మనము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన పిలిస్తే మనము దేవునికి వ్యతిరేకముగా మరి శత్రువుగా మనం ఎందుకు తయారు కావాలా మన భోగేశర నిమిత్తము మన సుఖ అనుభవం కోసము దేవిని లో ఎందుకు మనం భ్రష్టత్వంలోనికి పోవాలా పోనికి అవసరం లేదు అందుకనే వేపిచారం లారా ఈ లోక స్నేహము దేవినితో వైరమని మీరు ఎదగరా అంటున్నాడు ఆయన కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవినికి శత్రువాగును అంటున్నాడు మనము శత్రువుగా ఉండకూడదు ఆయన నా బిడ్డలు అన్నాడు నా నా కుమారులు నా స్నేహితులు అని పిలిచుండు ప్రభు వారు మనమేమో శత్రులుగా మన ఆలోచన సొంత ఆలోచనలతోటి భోగేశాల గురించి ఆయనకు మరి మనం శత్రులుగా మారుతున్నాం ఆయననేమో నా కుమారులు నా స్నేహితులు మరి ఆయన ఆ విధంగా మరి పిలుస్తున్నాడు ఆయనను ఆ ఐదో వచనంలో ఆయ ఆయన మన ఎందు నివచింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించున అని అడుగుతున్నాడు మనలో ఆయన నివసింపజేసిన ఆత్మ కూడా నొచ్చుకునే విధంగా మన నడవడి ఉన్నది అని ఎందుకంటే అందుకనే ఆ విధంగా మాట్లాడుతాన ఆయన మన ఎందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అని లేఖములు చెప్పుచున్నవి వ్యర్థమని అనుకొనుతున్నావా కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును కానీ ఆ కృప మనం మనము మన సొంత విషయాలు మన సొంత తలంపులు మన సొంత నడవడి దాని విషయంలోనే మనుషులు మరి దేవునికి దూరమయ్యి సుఖానుభవము ఎక్కువ కోరుకొని మనుషులు మరి భ్రష్టత్వంలోనికి చాలా దిగజారనట్లు మనము మనం ఎక్కడ చూసినా అదే విషయం ప్రతి పలకరించిన ఎంతో మంది ఎన్నో దురాత్మలు మనుషుల్లో కనబడుతున్నాయి గ్రహిస్తున్నాం ఎందుకంటే దేవుడు వారందరికీ వివేచించే వరాలు ఇస్తూ ఉన్నాడు మరి ఆయన నామనికి మహిమ కలుగును కాక మనము గ్రహించాల దేవుడు ఒక్కడే ఈ లోకంలో నమ్మదగినవాడు మనిషి ఎవరు నమ్మదగిన వారు కాను కాబట్టి మనము గ్రహించుకోవాల ఎందుకంటే ఈ లోకము మరి స్నేహం అంట దేవినితో వైరం అంట అది దేవినితో వైరం అంటున్నాడు అదే ఒకటి తిమోతి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నాలుగో అధ్యాయము కడవరి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అంటారు మరి మన ఈ వేషధారణ మనుషుల్లో కనిపిస్తూ ఉన్నది ఈ లోకంలో ఎందుకంటే మనుషుల ముంగట ఒక రీతిగా ప్రవర్తిస్తున్నారు మనుషుల వెనక ఒక రీతిగా ప్రవర్తిస్తున్నారు అంటే ఈ లోక స్నేహము మరి దేవినితో వైరమని తెలిసి కూడా ఇక్కడ దేవునిలో ఉన్నట్టు నటిస్తున్నారు మనుషులలో ఉన్నట్టు నటిస్తున్నారు మనుషుల దేవిని మీద అది కాదుగా జీవి రెండు పడవల మీద అందుకనే ప్రయాణం చేయొద్దు అంటాడు అందుకనే మరి దేవుడు మరి ఉంటే నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా నునివెచ్చగా ఉండకు అంటు అందుకనే మనుషులు నటించడానికి కాదు మనుషులు క్రీస్తులో జీవించడానికి మాత్రమే పిలువబడ్డారు కానీ క్రీస్తు కొరకు జీవించడానికి పిలువబడ్డారు సొంతగా స్వనీతి ఆదరం చేసుకొని సొంత సుఖాల కోసం దేవిని నుండి దూరం అవుతూ అనేకులను ప్రభువు విధానంలో నుంచి మళ్లించే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్రియలు బట్టి చాలా మంది వెనక తట్టు తయారు చేస్తున్నారు చాలా మంది మనము చూస్తూ ఉన్నాం అందుకనే హిమోతీకి రాస్తూ మరి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల నడుస్తున్నది ఈ స్పిరిట్ చాలా మందిలో పనిచేస్తున్నది మోసపరిచే ఆత్మ ఎందుకంటే మాటలతో మభ్య ఒక నవ్వు ముంగత పడేసి వీళ్ళు ఇంత మంచి ప్రేమగాల్లో అన్న విధానముగా తీసుకొస్తున్నారు కానీ వాళ్ళ విశ్వాసం వాళ్ళ క్రియ చూస్తే దేవునికి ఎంతో వ్యతిరేకంగా మనుషులకు ఎంతో వ్యతిరేకంగా మరి ఇంత ఇది నటననేగా క్రీస్తులో ఈ విధంగా కూడా ఉన్నారా అన్న కడికి తీసుకొస్తారు మరి ఆ విధంగా ఉండొద్దని మరి ఇది దేని విషయంలో మనకి పౌలు మాట్లాడుతున్నాడు అంటే అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ వేషధారణ వలన వేషధారణ చాలా మందిలో ఉంది కాబట్టి దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు మాది గ్రహించుకోవాలా అందుకని వేషధారణ అంటుండ అక్కడ వేషధారణ వలన మోసపరుస్తున్నారంట మోసపరుచు ఆత్మలయందును ఇక్కడ ఏముంది దయ్యముల బోధయందును అన్నది మరి దయ్యముల బోధలు ఉన్నాయి మోసపరుచు ఆత్మలు ఉన్నాయి కాబట్టి దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచుతున్నారేమి ఇక్కడ ఇది గురి అనిపోతుంది ఇక్కడ చాలా అది ఇది నిజము అని వాళ్ళు మేము నిజమే క్రీస్తులో ఉన్నాం అనుకుంటున్నారు కానీ అది ఇక్కడ ఏం చూపిస్తుండదు దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఎవరు చెప్తున్నారు ఆత్మ చెప్తుండూ నువ్వు నేను ఇంకొకరు కాదు అట్లా లక్ష్యం ఉంచే వారు చాలా మంది ఉన్నారు అందుకనే దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విష్ట విశ్వాస భ్రష్టు లగుదరని ఆత్మ తేటగా చెప్తున్నాడు ఆత్మ చెప్తున్నాడు అది గ్రహించుకోవాలి మనము ఏ బోధలు ఉన్నాం మనము ఏ బోధలు ఉన్నాము వేషధారణలో ఉన్నామా వేషధారణ వలన మోసపరుచు ఆత్మల దయ్యముల బోధల అందును విశ్వాసముంచి లక్ష్యం ఉంచి విశ్వాస ఆత్మ తేటగా చెప్తున్నాడు ఇది ఎప్పుడో జరిగిపోయినా కథ కాదు ఇది ఏదో ఒక స్టోరీ కాదు ఇది ప్రతి భూమి సృష్టి మొదలుకొని ఇది జరిగి ఆయన మత వార్తలు ఒక ఈ బైబిల్లో నుంచి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నా మాట ఒక పొల్లైనను సున్నైనను పోదన్నాడు మరి తరాలు గతిస్తున్నాయి కొన్ని లక్షల కోట్ల మంది పుడుతున్నారు చనిపోతూనే ఉన్నారు కానీ అదే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ఎంతో జీవితాలు ఎంతో మంది జీవితాలు కట్టుకొని ఆయన రాజ్యానికి వారసులుగా తయారైన వారు చాలా మంది ఉన్నారు మధ్యలో పడిపోయి ఆయనకు వ్యతిరేకంగా తిరిగి మరి అనేకులు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఆయన కూడా ఆయన ప్రేమించే ప్రేమ స్వరూప ఆ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు దయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస బస్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు ఆత్మని చెప్తున్నాడు ఆ అబద్ధిక్కులంట వాత వేయబడిన మన సాక్షి గల వారుగా అది వాళ్ళు వాళ్ళను వాళ్ళు ముద్రించుకోరు ఎందుకంటే ఇక మేము చేసిందే కరెక్ట్ మేము చెప్పిందే కరెక్ట్ ఇది జడ్జిమెంట్ అన్నట్టు ఆ స్థానంలో కూచురు ఆ మనస్ సాక్షి గల వారు వాళ్ళు మేము చెప్పిందే కరెక్ట్ ఇక చెప్పింది ఇంకోటి లేరు ఇంకోళ్ళు చెప్పినా కూడా చెల్లదు ఇక మేమే దేవిని తర్వాత మేమే అన్న విధానంలో చాలా మంది అట్లా ముద్ర వేసుకొని ఉన్నట్టు సీల్ చేసుకొని ఉన్నారు మళ్ళా అన్నిటికీ వాళ్ళు దేవిని విషయంలో చాలా వరకు మరి మేము కరెక్ట్ ఉన్నామే లేదు అని పరీక్షించుకునే విధానాలు కూడా వారు ప్రయత్నించరు కాకపోతే వారు ముద్ర వేయబడిన మనస్సా వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అందుకనే మరి ఆత్మనే తేటగా చెప్తున్నాడు ఆ అవద్ధికుల మనసాక్షి వివాహము నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల విశ్వాసులు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఆ నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్ని తినుట మానివే వలను మానివేళ్ళనట ఆ దేవిని సృష్టించిన ఆహారాన్ని కూడా వాళ్ళు తినొద్దు ఇది తింటే మంచిది కాదు ఇది డాక్టర్ల సలహాలు ఎట్లుంటాయో ఆ విధంగా వీళ్ళే సలహాలు ఇస్తారన్నట్టు అందుకనే దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివేయాలని చెప్తూ ఉంటారంట ఇట్లా చెప్తూ ఉందిరు అని ఇక్కడ మరి చెప్తున్నారు ఈ ఆత్మనే చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము గ్రహించుకోవాలా ఎందుకంటే ఇక్కడ నాలుగో వశంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది మరి మనుషుడు శ్రేష్ఠుడు కదా అందుకనే ఆకాశ పక్షులను చూడవి అవి విత్తవు కోయవు కోట్లల్లో కూర్చుకున్నవు కానీ మరి పరలోకప్పు తండ్రిని వాటిని పోషిస్తున్నాడు మరి నిన్ను పోషించడా మనుషుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కార అంటే ఇక్కడ ఏమంటుండడు ఇవి దేవుడు సృష్టించినవి కొన్ని మంచిగా తినొద్దా అని చెప్తున్నట్టు అయితే దేవుడు ఇక్కడ ఏమంటు నాలుగవ వచ్చినంబ్రా దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞత స్థుతులు చెల్లించి పుచ్చుకుని ఏడల ఏది నిషేధింపదగినది కాదు మరి మనిషి నిషేధిస్తుండే మనిషిని మనిషే నిషేధిస్తున్నాడు మరెందుకు దేవిని నిషేధించినట్టే కదా తన పోలికలో పుట్టిన మనిషినే ప్రేమించలేవు దేవుని ఏ కనబడని దేవిని ఎందుకు ఎలా ప్రేమిస్తావు అని దేవుడు మరి ఇక్కడ రాయబ రాయబడిన మాటలు ఏమిటంటే ఏలైనగా దేవిని వాక్యము వలనను పవిత్ర పరచబడి ఉన్నది అంటుండ దేవిని వాక్యం పవిత్ర పరచబడి ఉన్నది అంట మన హృదయాలు ఎన్నో మరి మన హృదయాలను ఎందుకు పవిత్ర పరచుకోవడం లేదు మనం ఏలయనగా అంటుండం ఏలయనగా ఐదవ వచనంలో ఏలయనగా అది దేవిని వాక్యం వలనను ప్రార్థన పవిత్ర పరచబడుచుకున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నువ్వు అనుసరించుతూ వచ్చిన విశ్వాస బోధ విశ్వాస బోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుతూ క్రీస్తు మంచి పరిచార కానీ ఈ విధంగా నువ్వు మాత్రం జాగ్రత్త అని త్రిమోతుతో చెబుతూ ఉన్నాడు అందుకని మతైసు వార్తలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటే మతైసు వార్త ఇరవై అధ్యాయంలో తొమ్మిదో వచ్చినప్పుడు ఇరవై మూడు తొమ్మిదిలో ఈ విధంగా మాట్లాడుతుంది మరియు భూమి మీద ఎవరికైనా తండి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండి ఆయన పరలోకమందున్నాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే ఈ లోకపు తండ్రులము అన్నట్టు మరి అందుకనే ఏమంటున్నాడు ఈ దయ్యముల బోధయ్యందును అంటే మేమే మేం చెప్పింది జడ్జిమెంట్ ఇది నిజము అని దాన్ని రూఢిపరిచేంత స్థితికి ఎదిగిపోయినట్టు అబద్ధాన్ని నిజం చేయడానికి అందుకనే మనము ఏ బోధలో ఉన్నాము మనము క్రీస్తు విషయంలో మనం కరెక్ట్గా ఉన్నామని గ్రహించుకునే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అదే పదవ వచనంలో మరియు మీరు గురువులని పిలవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు అంటుండ ఇక్కడ వీళ్ళు అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను చూడండి కొంతమంది విషపులు ఉంటారు కొంతమంది ఎంతో ఉంటారు కానీ వాళ్ళు గొప్ప గొప్ప స్థానాలు కోరుకుంటుంటారు కానీ ఇక్కడ ఏమంటాడు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలంటే సుప్రభు వారు పరిచారం చేసుకుంటేందుకు నేను రాలేదని చెప్పి ఆయన కాళ్ళుగా అడిగిండు ఆయన రొట్టెలు చించి వాళ్ళకి ఇచ్చిండు ఆయన శరీరాన్ని చివరకు ఆయన రక్తపు బట్టు చివరి వరకు మన గురించి పెట్టి అది మర్చిపోయి మనుషులు వీళ్ళే వీళ్ళే ఇప్పుడు గురువులు అంటే వాళ్ళ వాళ్ళ అందరూ లైన్ కట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గొప్పగా పోగొడాలని అందుకనే పదకొండవ వచనంలో మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవాలను ఇది మర్చిపోయారు అన్నట్టు సంఘపు పెద్దలు చాలా మంది ఎందుకంటే వాళ్ళను చూపించుకుంటారు కానీ క్రీస్తును చూపించేవాడు ఒకడు లేడు అందుకని పన్నెండవ చేయంలో తను తాను తను తాను హెచ్చించుకును హెచ్చించుకుని వాడు తగ్గింపబడను తన్ను తాను తగ్గించుకుని వాడు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడు పరిచారకుడై ఉండవాలను గొప్పతనం ఎప్పుడు కోరుకుంటవో పరిచారం చేసేవాడిగా ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు అందుకనే ఇక్కడ పదమూడు వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచర్యాలారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును ముయుదురు అట్లా చాలా మంది ఉన్నారు ఎందుకంటే దేవుడు వచ్చి మీరు కొన్ని పుణ్యమైన కార్యాలు చేసి కొన్ని ఆత్మలు రక్షించరు రడినాయారి కంటే ప్రభు మేము పిలిచినప్పుడు వీళ్ళు ప్రార్థనకి రాలేదు వీళ్ళు అవసరమే లేదు మేమే వస్తామన్న కాడికి అడ్డగించే మనుషులు కూడా ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు ఆ విధంగా ఎందుకంటే మేమే ప్రార్థనా పర్లేం అన్నట్లు అట్లా ఉండకూడదు మన సొంత తెలివి సొంత వేషధరణ సొంత దయ్యముల బోధయ్యందు మనం ఉండొద్దని ఇక్కడ మరి తేటగా మరి దేవుడు రాస్తున్నాడు మీరిందులో ఆ ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు చూడండి ఈ విధంగా అడ్డుపడేవారు ఉంటారని మరి ఆత్మతేటగా చెప్తున్నాడు ఇక్కడ అప్పుడేమన్నాడు ఆత్మ తేటగా చెప్తూ అని మాట్లాడాడు అందుకనే మరి మన మాటలు కావు మరి దేవుడు మాట్లాడే మాటలు కాబట్టి మనము జాగ్రత్త గల వారమై ఉండాలని మనము మనం గ్రహించుకోవాల తీతుకు రాష్ట్ర పత్రిక ఒకటి పదహారులో ఏమంటున్నాడంటే దేవిని ఎరుగుతుమని వారు చెప్పుకుందురు కానీ అసవ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారంట వాళ్ళు వీళ్ళు ఎట్లున్నారు కేతు ప్రకాశన పత్రిక ఒకటో అంతే ఒకటే పద ప్రవచనంలో ఈ విధంగానే అంటున్నాడు దేవున్ని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ చెప్పుకుంటున్నాడు మేము దేవుని నమ్ముకున్నాము ఎప్పుడు మా అంత దేవుడు మాకు ప్రార్థన చేస్తే అన్ని వస్తాయి ఈ విధంగా ఇది అయిపోయింది ప్రార్థనకు జవాబు వచ్చినట్టే అన్నట్టు అది నమ్మకము మంచిదే కానీ క్రియలు లేని విశ్వాసము అందుకనే దేవిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసవ్యులను అవి దేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టే ఉన్నారట అంటే ఆయన ప్రేమాలలో కనిపించట్లేదన్నట్టు వేషధారణ అని దానికి అర్థం అందుకనే మనము దేవిని ఎరిగేవారిగా మనలో నుంచి క్రీస్తును కనుపరిచే ఉండాలని మరి ఇక్కడ ఆత్మతేటగా మనతో మాట్లాడుతూ క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు మరి క్రియల ధారణి క్రీస్తును మనలో నుంచి ఇతరులకు కనుపరిచే వారిగా ఉండాలా అని మరి దేవుడు సెలవిస్తూ ఉన్న అపోసల కార్యములు ఇరవై అధ్యాయములు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి మనం చూసుకుందాము నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు మీలో ప్రవేశించిందని నాకు తెలియను అని పౌలు గారు మరి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్ళు వస్తాయంట నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడలు మీలో మరి ప్రవేశించునని నాకు తెలియను ఎందుకంటే మరి ఇదే వారు గ్రహించిన ఆ వారు గ్రహించిన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కొన్ని జరిగేట్లు ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళిపోయిన తర్వాత మాత్రము ఇలాంటి కార్యాలు జరగవచ్చు అని ముందుగానే గ్రహించారు అందుకని నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడలు ప్రవేశించును ప్రవేశించను నాకు తెలియను అంటు వారు మందను కనికరింపరు ఇప్పుడు కనికిపేవారు లేరు కానీ మన కరికన స్వరూపుడైన దేవుడు మనకుండగా మనము దేనికి భయపడనిక అవసరం లేదు అందుకని ఉపయోగనంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి బయలుదేరును ఎవరి నుంచి వస్తారంట వీళ్ళు గొప్ప జన సమూహం ఇక్కడి నుంచే మీలో నుండి అంటుండే మరియు శిష్యులను తమ వెంట ఏడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడి మీలో నుండే బయలుదేరును మనలో నుంచే వ్యతిరేకత అందుకని అంటాడు తీర్పు దేవిని ఇంటి యొద్ ప్రారంభం కాలము వస్తున్నది నీతి రక్షింపబడుట దుర్లభం పాపి ఎక్కడ నిలుస్తాడు ఇంకా అందుకనే మరి మనుషులము మనము గ్రహించుకోవాలా తీర్పు దేవిని ఇంటి యొద్దనే ఎందుకంటే మన దేహమే దేవిని ఆలయం కాబట్టి తీర్పు మనకే తీర్పు మనకే ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మరి నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే మరి రక్షణ వారి పరిస్థితి ఏంది అని ఇతరులు మరి మాట్లాడుతూ ఉన్నాడు అందుకని అపశుల కార్యములు ఆ ఇరవై అధ్యయ కావున నేను మూడు సంవత్సరముల్లో రాత్రిం కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకము చేసుకొని మెలుకువగా ఉండు అంటుడు మెలుకువ మెలుకువ కలిగి ఉండాలని ఇక్కడ మరి ఏ విధంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మనము గ్రహించుకోవాల ఎందుకంటే ఆయన ఎన్ని ఎన్ని సంవత్సరం మూడు సంవత్సరములు ఒకటి కాదు రెండు కాదు కావున నేను మూడు సంవత్సరములు అంట కన్నీళ్లు విడతూ ప్రతి మనుషునికి మనక బుద్ధి చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని చేసుకోండి అని చెప్తున్నాడు మెలకువగా ఉండండి అంటుండే ఆయన మనము మెలుకవగా ఉండి ప్రార్థన చేయాల దేవుని కానీ ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుతున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమును గ్రహించుటకు శక్తిమంతుడు అంటుండడు దేవుడు శక్తిమంతుడే అందుకని మనము దేవిని కొనివాడే వారిగా ఉండాల ఈ లోక స్నేహం అంట దేవునికి దేవునితో వైరము వైరము అంటున్నాడు దేవునికి శత్రువుగా మారుస్తుందని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము గ్రహించే వారిగా ఉండాల రోమ పత్రికలు రాసిన పత్రిక పదహారో అధ్యాయంలో పదిహేడవ వచనం చూసుకుంటే సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగి వారిని కనిపెట్టి మిమ్మ నువ్వు బచిమాలు కొనుచున్నాను అంటున్నాడు మనం మరి పౌలంతటి వాడే మీరు గ్రహించండి ఎవరు ఎలాంటి వారు అని మనకు మరి ఆయన సహోదరులారా మీరు నేర్చుకునే బోధ మనం నేర్చుకున్న బోధ ఏంటి మరి మనం నేర్చుకుంది క్రీస్తును అనుసరించి నడుచుకునే బోధనే కానీ మరి ఇలా బేషధారణ ఉన్నది అంటున్నాడు దయ్యముల బోధ అంటున్నాడు భూతముల బోధ అంటున్నాడు కానీ మరి మనం ఏ బోధ నిలిచి ఉండాలి అని మనం గ్రహించుకోవాలి అందుకనే సహోదరులరా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండు అని మిమ్మును బతిమాలు కొనుసున్నాను అంటుడు వారిలో నుండి కొంతమంది బతిమాలు కొనుసున్నాను అన్నాడు కదా వారిలో నుండి తొలిగిపోడి అంటుండు దూరంగా తొలిగిపోడి వారిలో ఉండకండి అంటున్నాయన అట్టి మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కాపటుల మనసులను మోసపరచుదు మోసపొచ్చుదురు అంటున్నారు మరి ఇన్ని రకాలు కలిగి ఉన్నారట మనుషులు మనము మనం ఏ విధంగా ఉన్నాము మనకు దేవినికి అనుకూలంగా ఉన్నామని గ్రహించుకోవాలా ఎందుకంటే సమయం కొద్దిగానే ఉంది అది శాతానికే సమయం లేదు మరి మనకెక్కడు మనం ప్రార్థించడం కూడా మరి దేవిని టైం ఇవ్వకపోతే మనం మనకు ఆ టైము మళ్ళీ దేవుడు చేయకపోవచ్చు అందుకని మనము భయము కలిగి ఉంటే దేవిని ప్రేమ మనలో ఉంటది భయము దేవిని భయం లేకపోతే మనుషులు ఎవరి మనుషుల ప్రేమ ఉండదు అందుకని అట్టి మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకము ఇచ్చకముల వలనను నిష్కపటల మనుషులు కూడా ఏం చేస్తారంట మోసపరుస్తారంట వాళ్ళు అస వంటి తీయటి మాటలు వాళ్ళకి దేవుని దూరపరిచే వారు చాలా మంది ఉంటారు జాగ్రత్తగా ఉండాలంటు మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక బిమ్మును గూర్చి సంతోషించుతున్నాను మీ మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలునై ఉండవలనని కోరుచున్నాను అంటే పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి అని పౌలు గారు మరి మాట్లాడుతూ ఉన్నారు మనం గ్రహించుకోవాలి ప్రతి ఆత్మను వివేచించే వారిగా ఉండాలని బైబుల్ సెలవిస్తూ ఉన్నది ఎందుకు సెలవు మనము ఎందుకు ఉండకూడదు ఎందుకంటే ప్రతివానికి వాని వానికి తొప్పున ప్రతి వానికి ప్రతిఫలము దేవుడే ఇస్తాడు ఎవరు తీరి అందుకనే పేతుడు పేతుడు రాసిన రెండు పత్రికలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు రాసిన పత్రిక రెండు మొదటిలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు ప్రవక్తలు ఉన్నారట అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అంటున్నారు అటువలనే అట్లాగేనే మీలోన కూడా ఉన్నారు చూసుకోండి జాగ్రత్తగా అంటుండ మనము లోకంలో చూసుకోవాలా మనలో ఉన్న కూడా చూసుకోవాలా అంటుండు ప్రజలలో ఉన్నారట అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉందరు అంటుండే ఆయన మీరు చూసుకోండి అబద్ధ అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారట చూడండి రక్తమిచ్చి తన స్వరక్తమిచ్చి కొన్న ప్రభువును కూడా విసర్జించే స్థితికి దిగజారే ఎందుకంటే వీళ్ళు వాతబియబడిన మన సాక్షి గల వారు ఏ బోధలో ఉన్నారో అది గ్రహించలేని మరి విధానంలో తిరిగేవారు అందుకని ఆ విధంగా దేవుడు మరి ఈ విధంగా మాట్లాడ ప్రభువును కూడా అంట వాళ్ళు అంట వాళ్ళు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసు నాశనమగుదురు నాశనము నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు చూడండి ఇవి నరకానికి పాత్రులుగా చేసి ఎందుకంటే పాపానికి చాలా బలము ఎందుకంటే దాన్ని అది అట్టక్షంగా ఉంటుంది కాబట్టి మనుషుడు దానికి అబద్ధానికి చాలా బలం అది నిజానికి బలము ఉండదు ఎందుకంటే అబద్ధాన్ని చాలా మంది నమ్ముతారు అందుకని అంటుండ ప్రభువును కూడా మీరు కొన్న ఆయన స్వరక్తం కొన్న ప్రభువును కూడా వాళ్ళంట విసర్జిస్తారంట ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రంగా నాశనము కలగజేసుకొనుచు ఆ నాశనమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అంటుండి ఇక్కడ మనము ఆ విధంగా ఉండకూడదు ఆ బోధలు మనము చేరకూడదు ఎందుకంటే ఈ రెండు విధాలుగా మనము జీవించే వారిగా ఒకటే విధంగా క్రీస్తును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి అది బైబుల్లో కొన్ని విషయాలలో మరి ఆ వీళ్ళు ఈ బెరియనులు వాళ్ళంట పౌలు చెప్పిన వాక్యము ఇందులో ఉందా లేదా అని పరిశోధించి చూసిరంట ఆ విధంగా మనం ఎందుకు చూడద్దు ఇది నిజమైన బోధ అంటే క్రీస్తును కలిగిన మనసు కలిగి అనేకులను ఎందుకంటే మన సహోదరులను ఎప్పుడైతే ప్రేమించి అందరికీ మనము ప్రేమ గురించి చెప్పుతూ దాన్ని క్రియారూపకముగా పాటిస్తేనే క్రీస్తు మరి క్రీస్తును మనం ప్రకటించే వారిగా ఉంటాం ఆయన క్రియలు మన క్రియలు క్రియలదార ఆయనను మనం అనేకులకు చూపించగలిగే వారిగా ఉంటాం కాబట్టి మనము ఆయనను అనుసరించి తిరగాలని దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు అదే రెండో వచనంలో మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి చూడండి అనేకులంట వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుతూ వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడను చూడండి పోకిరి మాటలు సత్య మార్గము దూషింపబడదట వీరి శ్రేష్టల తేటి ఏం పోకిరి శ్రేష్టలు అనుసరిస్తారంట వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్నది చాలా మంది ఉన్నారు ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మా కళ్ళతోటే కానీ మరి మనము గ్రహించుకొని క్రీస్తును మనలో దాచుకునే వారిగా ఉండాలి మన హృదయంలో ఆయన వెళ్ళినప్పుడు మనము ఆయనను భద్రపరచుకోవాలి వాక్యమును భద్రపరచుకొని ఇతరులకు మనము బోధించి ఆయన మాటలు మాత్రమే చెప్పేవారుగా ఉండాలి అందుకనే మూడో వచనంలో వారు అధికలై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలయాము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదంట అది రెడీగా ఉంది వారి నాశనానికి అని ఇక్కడ చెప్తున్న ఎవరంటే వారు అధిక లోబులై కల్పనా వాక్యములనుట చెప్తారంట మీ వలన వాళ్ళు లాభం సంపాదించుకుంటారంట వారికి పూర్వం పూర్వమే ఎప్పుడో విధింపబడింది వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదంట వారి నాశనము కునికి నిద్రపోదు ఎప్పుడొచ్చే తెలియదు అని మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నాలుగవచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోక మందలి కటిక చీకటి బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించటం దేవదూతలను కూడా వదిలేదట దేవుడు మరి మనం ఎంత అందుకనే మనం దేవునికి భయపడాల మనుషులకు అవసరం లేదు అందుకనే దేవునికి భయపడాలి అందుకని ఇక నాలుగవశం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోక మందలి కటిక చీకటి బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిండు ఎందుకంటే దేవిని కుమారులు మనుషుల కుమారులతో పోయినప్పుడు మనకి కుమారులు పుట్టింది ఎందుకంటే దేవిని కుమారులు మనుషుల కుమారులను అక్కడ పాపం ఏర్పడింది కాబట్టి వాటిని చీకటి బిలాములు బంధించిందంట అక్కడ ఉన్నది కాబట్టి మనం గ్రహించుకోవాలా మరి ఐదో వచనములో మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును నీతిని ప్రకటించిన నోహును మరి ఏడుగురును కాపాడబడి నీతిని ఆయన రాజ్యమును వెతికితే మనము కూడా కాపాడబడతాం ఎందుకంటే ఇది చివరి దినాలు కాబట్టి మనము గ్రహించుకోవాలి ఎందుకంటే మనము గ్రహించకపోతే మరి మన మనలను మనము రక్షించుకోలేము ఇతరులకు మనము ప్రకటించలేము మనమే భ్రష్టత్వంలోనికి దిగజారిపోయే సమయం ఇది కాబట్టి మనము ఎప్పుడైనా మనము క్రీస్తును అనుసరించే వారిగా ఉండాలని దేవుడు మరి సెలవిస్తున్నాడు మతైశ్వర్త ఇరవై నాలుగో అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా అంటున్నాడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటుండు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అంటుండు ఇక్కడ ఏముందంటే పన్నెండవ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రిమ చల్లాలను అక్రమము విస్తరిస్తుంది ప్రతి ఒక్కరిలో విజృంభిస్తున్నాడు సాతాన్ అందుకనే అనేకుల ప్రేమ చల్లారును అని ఇక్కడ రాయబడు ఉన్నది మనము మరి అక్రమము మరి అందుకనే మరి అక్రమము విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని మరి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలా అందుకనే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుస్తున్నది జాగ్రత్త అందుకని ఏమంటున్నాడు అది సహింపగలిగే మనసుని దగ్గర ఉండాలి క్రీస్తు కలిగిన మనసు పదమూడవ వచనంలో అంతము వరకు సహించి వాడే రక్షింపబడను అంటుడు మరి వరకు సహించి ఓపిక కలిగి క్రీస్తులో ఉంటే మాత్రము నువ్వు నేను రక్షింపబడతాం కానీ మరి మనకు ఓర్పు లేకపోతే మరి క్రీస్తు క్రీస్తును మనం ధరించుకునే వారిగా లేకపోతే మాత్రము ఓపిక లేకపోతే మరి మనము రక్షింపబడమంట అంతము వరకు సహించి వాడవడో వాడే రక్షింపబడును అంటాడు మిగతా వాళ్ళు శిక్ష విధింపబడును అంటాడు కాబట్టి మరి మరియు ఈ రాజ్య సువార్త ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడను అటు తర్వాత అంతమవచ్చును ఎందుకంటే మన అంతం ఎప్పుడుందో తెలియదు దేవిని చేతిలో ఉంది కాబట్టి ఇది లోకానికి మనుషులకు ఒకేసారి అంతము జరగకుండొచ్చు కాకపోతే ఏంటంటే మనుషులు ఈ విధంగా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని మరి ఆయన బోధిస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలా క్రీస్తు మరి ఆయన ప్రేమ ఎంతో విలువ కట్టలేంది ఆయన రక్తం కార్చి చివరి బొట్టు వరకు మనం రక్షించుకున్నాడు మనం అది గ్రహించుకోలేకపోతున్నాం ఎందుకంటే మనము యదార్థ హృదయం కలిగి లేము అని మనను మనమే పరీక్షించుకోవాల వంథంలో మనము దీని గురించి మాట్లాడుతున్నాము కూడా గ్రహించుకోవాలా ఎందుకంటే మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్త గలవార ఏమైనా ఉండాలని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనం గ్రహించుకోవాలా ఎవరు కూడా మనుషుడు ఆయన మాటను ఎప్పుడైతే వింటాడో అది విషయ గ్రంథంలో చూడండి విషయ గ్రంథంలో మన హృదయాన్ని సరి చేసుకోవడానికి గ్రంథం సార్ అండి గ్రంథం పదిహేడు అధ్యాయంలో మనం గ్రహించుకోవాలా ఇరిమయ పదిహేడులో ఒక మాట ఏమంటున్నాడంటే మనము మనలను జాగ్రత్తగా చూసుకోవాలా మనల్ని మనం పరీక్షించుకోవాలా ఎందుకంటే మనం కూడి వచ్చుట ఎక్కువ కీడు కొరకే అని మనం ఒకటే కొరంది పదకొండవ చూస్తాం కాబట్టి మనం కూడి మేలు కొరకు ఉండేటట్టుగా చూసుకోవాలా అదే ఇరిమియా ఇరిమియా గ్రంథంలో పదిహేడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది ఎందుకంటే పాపములు భోగేచ్చలు ఇవన్నీ హృదయంలో నుంచే వస్తాయి కాబట్టి హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు వడు ఒక్కడును లేడు దాన్ని గ్రహింపగలవాడువడు ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియలు పలము తప్పున ప్రతీకారము చేయుటకు నేను హృదయములను పరిశోధించు వాడను పరీక్షించువాడను అంట అయితే మనుషుడు ఒకనికి అన్యాయం చేసే విధంగా ఏ ఏ విధంగా ఉందని ఇక్కడ పదకొండు వచనంలో మాట్లాడుతున్నాడు న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట ఉన్నాడంట న్యాయానికి విరోధంగా అంట ఆస్తి సంపాదించుకుంటే తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట ఉన్నాడంట సగము ప్రాయంలో వాడు దానిని విడిచి విడవలసి వచ్చును అటు వాడు కడపట వాటిని విడుచు అవివేకగా కనపడదు ఎందుకంటే సగం ప్రాయంలోనే మళ్ళా అది వెళ్ళిపోతుంది అందుకని ఈ భేదములు ఇవన్నీ మీకు ఎందుకు కలుగుతున్నాయి అని ఫస్ట్ మరి ఇక్కడ యాకోమ పత్రికను అడిగిండు దేవుడు ఎందుకంటే యుద్ధములు పోరాటములు దేవుని నుండి వస్తున్నాయి అంటే మీ అవమాన పోరాడు భోగేసల వలనే ఈ భోగేచ్చ వలన దేవునికి మనను ఇంత దూరము మనము కావాల్సి వచ్చింది కాబట్టి మనము ఆ విధంగా ఉండేవారికి ఉండద్దని దేవిని పేరట మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మన సేవ అయినా మన విధానమైనా ఏ విధంగా ఉండాలంటే మరి యాకోబ పత్రిక నేను ఒక్కటి చెప్పి ముగిస్తాను యాపో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనం చదివితే ఇక్కడ ఏముందంటే యాకోబు ఇరవై తండ్రి అయినా దేవిని ఎదుట పవిత్రమును నిష్కపటమునైనా భక్తి ఏదనగా నడుగుస్తున్నాడు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందులలో పరమర్శించు పరమర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండు తన కంటకుండా తను తాను కాపాడుకునుటయే కాపాడుకునుటయునే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు మనమంట ఈ దిక్కులేని పిల్లలను అనాథలను మనము ఆదరించే వారిగా ఉంది కున్న అది ప్రేమతోటి ఎందుకంటే తండ్రి అయిన దేవిని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏది అంటేకో ఇది అని ఏది దిక్కులేని పిల్లలు విధవరాలు వాళ్ళ ఇబ్బందులలో మనం పరిమర్శించాల మన ఉన్న దాంట్లోనే కొంచెమైనా కూడా వారిని మనం పరామర్శిస్తే అప్పుడు అంటాడు ఎస్ ప్రభు నేను నువ్వు రోగి వై మేము ఎప్పుడు వచ్చినాం నువ్వు ఆకలి గురు నీకు ఆహారం ఎప్పుడు వచ్చినాం అంటే నా నా యొక్క ఒక అల్పునికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు అందుకనే మరి ఆయన వాళ్ళలో కూడా మరి ఉంటాడు దేవుడు కాబట్టి మనం గయించే వారిగా ఉండాల మనము కృష్ణు ధరించుకొని మరి ఆయన మనసు కలిగి ఉండాలి ఎందుకంటే మరి ఈ లోక నటన గతిస్తుంది కాబట్టి సమయం ఇంకానో లేదు మరి సాతానికే లేదు కాదు మరి మనకెక్కడు అందుకని ఎప్పుడు ఏం జరిగే విపత్తులు జరిగేది తెలియదు కాబట్టి మనము ప్రార్థన మనము పట్టుదలగా కలిగి ఉండాల మరి అనేకు సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాల అనేకుల పట్ల మనము మరి దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాల ఎందుకంటే మనము ఈ లోకంలో మనము ఎప్పుడు కూడా ఎవరు ఉండరు కాకపోతే ఏంటంటే మంచి భక్తి క్రీస్తును పోలి నడుచుకొని అనేకులను మనం ప్రేమ కలిగి జీవిస్తే మరి బల నమ్మకమైన మంచి దాసుడాన్ని ఆయన ఇచ్చిన తలంతులను రెట్టింపు చేసేవారిగా ఉండి అనేకులకు సువార్త ప్రకటించాల కొంతమందినైనాలో నుంచి లాగినట్టు లాగి మరి కొంతమందినైనా రాజ్యవారసులుగా మనము సిద్ధపాటు కలిగి ఉంటేనే వాళ్ళు రాగలరు మనము చెప్పింది పీస్తు కొలకు చెప్పింది వినగలరు కాబట్టి మనము ఆ మనసు మరి మనను మనం పరీక్షించుకుందాం మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి మరి దేవుడు మాట్లాడిన మాటలు వాక్యము మరి ఆయనదే కాబట్టి మనము దానికి తల ఉంచ మనము మనుషులకు ఎందుకంటే అది దేవుని వాకు ఆయన వాకుదారిని ప్రపంచం మొత్తం సృష్టింపబడ్డది కాబట్టి మనం ఆయన వాకుకు మరి ప్రార్థించుకుందాం స్తోత్రమునైనా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మీ పరిశుద్ధ గణమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన్న ప్రభువా మరి యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవాలా నీలో మేము పలించే అభివృద్ధి పొంది విస్తరించాల ప్రభు అనేకులకు సువార్త ప్రకటించాల నీ రక్షణ సువార్తను ప్రకటిస్తేనే తర్వాత ప్రకటింపబడిన తర్వాతనే అంతం వస్తుంది అంటున్నావు అవును ఆయన ప్రభు మరి మేము చేస్తే లేమేమో ప్రేరేపించండి మీ నడిపించండి ప్రభు మీ కృపధార నాయన ప్రభు అనేకులు ఆయన వచ్చి రక్షణ పొందాల ప్రభు కొంతమందినైనా ప్రభు మేము ఆయన మీలోనికి నడిపించే కృపను అనుగ్రహించమని మీ పరిశుద్ధాత్మ నడిపే మాకు అనుగ్రహించి విన్న వాక్యాలను మా హృదయాల్లో బాధ్యపరచుకున్నట్టు ప్రభావ మీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తుల అమ్మ పిల్లలు అడిగి తండ్రి ఆ అందరికి వందనాలు ప్రైజ్ అట్లా ఆశీర్వాదం ఇచ్చేయండి సరే యేసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడైండి నడిపించిన కాక ఐ మీన్ అందరికి వందనాలు ప్రైజుల దేవుడు అందరినీ దేవుక్